భవామయదేహినాం జ్ఞానమితి గోచరీచైరే నిబిడీకృతి విష్ణుకీర్తనం ప్రీత సూచయంతోహకం సర్వ విటవిడంబనమే విధమదీతం పట విమలర్గసంభావనం పరసుకంఘటయమిదమే జూనా విరసృత్యైరే విశదీకృతం పరమాత్మ భవ్య వెకటానామ గిరివరం భజయనసంతి